శ్రీ శ్రీ శ్రీ విద్యారంగ్య గురుదేవుల చివరి చిత్రమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మునబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఈశ్వరుని యొక్క సృష్టి రెండు విధాలుగా ఉపనిషత్తుల్లో చెప్పబడింది ఒకటి క్రమ సృష్టి రెండవది అక్రమ సృష్టి తొంభై టిఫిన్ చూడండి ఇహా క్రమ సృష్టి శబ్దకరి సృష్టి దృష్టివాద్ వ్యవహారిక పక్ష కయేహ్ క్రమ సృష్టి అన్నాడు కదా ఈ క్రమ సృష్టి ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరిగింది అని అంటే మందాధికారులను ఉద్దేశించి చెప్పడం జరిగింది మందాధికారులకు క్రమ సృష్టి చెప్పవలసి వచ్చింది దీనికి వ్యవహారిక పక్షము అని కూడా అంటారు ఎందుకనంటే ఇక్కడ వ్యవహారిక పక్షములో మూడు సత్తాలను స్వీకరించినది ఉంటుంది పరమార్థ సత్త చైతన్యం పరమాత్మ ఇక వ్యవహారిక సత్త గలది ఈ దృశ్యం దేహాదిక ప్రపంచము మరియు ఈ ప్రపంచంలోనే కొన్ని ప్రతీతి మాత్రముగా కనపడి మాయమయ్యేటువంటి సుక్తి రజతము రజుసర్పము మృగజలము స్వప్న ప్రపంచము ఉన్నాయి కదా వీటికి ప్రాతిభాషిక సత్తా అని శాస్త్రం చెప్పింది ఈ విధంగా మూడు సత్తలను స్వీకరిస్తారు సృష్టి దృష్టివాదములు క్రమ సృష్టిలో సృష్టి దృష్టివాదం అంటే మొదలు సృష్టి ఉంటుంది ఆ తర్వాత దృష్టి అంటే జ్ఞానం అంటే మొదలే సృష్టి ఉత్పన్నం అయింది ఆ తర్వాత దాని యొక్క జ్ఞానం కలిగింది ఇది సృష్టి దృష్టివాదము ఇది మందాధికారికి చెప్పబడింది అక్రమ సృష్టి శబ్దు దృష్టి సృష్టివాదు అక్రమ సృష్టి అంటే సద్యో సృష్టి క్రమ సృష్టి ఏమో ఆకాశ సంబోత అని చెప్పిన సృత్యనుసారంగా ఒక క్రమంగా సృష్టి చెప్పబడింది ఇది మందాధికారులకు సృష్టి దృష్టివాదం అనబడుతుంది ఇందులో మూడు సత్తాలు స్వీకరించబడ్డాయి ఇక అక్రమ సృష్టి క్రమ లేదు సద్యో సృష్టి ఒకేసారి ఉత్పన్నమైంది అని చెప్పింది ఉన్నది ఇదం సర్వం అసృజ్యత అనేటువంటి సృత్యనుసారంగా ఇది దృష్టి సృష్టివాదం అంటారు అంటే మొదలు సృష్టి లేదు దృష్టి సమకాలీన సృష్టి దృష్టి అంటే జ్ఞానం జ్ఞాన సమకాలీన సృష్టి జ్ఞానము కలిగినప్పుడే సృష్టి ఉంది జ్ఞానం లేకపోతే సృష్టి లేదు ఏ విధంగా స్వప్న ప్రపంచం వలే స్వప్న పదార్థాలు స్వప్న పదార్థాల జ్ఞానము ఏకకాలంలోనే ఉత్పన్నమవుతున్నాయి మొదలు స్వప్నం ఉత్పన్నమయ్యి ఆ తర్వాత స్వప్న జ్ఞానం అవుతుందా నీకు లేదు ఏ విధంగా సుఖ దుఃఖాలు సుఖము దుఃఖము ఉత్పన్నం అవట వాటి జ్ఞానం కూడా ఉత్పన్నం అవుతుంది మొదలు సుఖ దుఃఖాలు ఉత్పన్నమై ఆ తర్వాత వాటి జ్ఞానం అవుతుందా లేదు అవి ఉత్పన్నం అవట చోడనే వాటి జ్ఞానము ఉత్పన్నమవుతుంది ఏ విధంగా కులాలుడు ఒక కుమరి ఒక ఘటాన్ని నిర్మాణం చేస్తాడు ఆ ఘటాన్ని నిర్మాణం చేస్తూ చేస్తూ ఉండగానే ఘటాకాశం కూడా ఆవిర్భావం అవుతుంది అక్కడ గటాను ఉత్పన్నం చేసిన తర్వాత వెనకసరి ఆ మహాకాశము ఆ ఘటంలో ప్రవేశించి ఘటాకాశం అయిందా లేదు ఘటము ఎట్టట్లా ఉత్పన్నం చేస్తూ ఉంటాడో దాని సారి మీద అట్లనే అది ఘటాకాశం వస్తూనే ఉంటుంది దాంతో పాటు అట్లా జ్ఞానము కలుగుట తోడనే ఆ పదార్థాలు ఉత్పన్నమైతే పదార్థాలు ఉత్పన్నమవుట తోడే జ్ఞానం అంటే జ్ఞానము పదార్థాలు రెండు ఏక దీనికి జ్ఞాత సత్తా అంటారు ఇదే దృష్టి సృష్టివాదం అంటే దృష్టి సమకాలీన సృష్టి దృష్టి ఉన్నప్పుడే సృష్టి దృష్టి లేకపోతే సృష్టి లేదు ఇందులో రెండు సత్తలు మాత్రమే స్వీకరించబడ్డాయి ఒకటి పరమార్థ సత్త ఒకటి ప్రాతిభాషిక సత్తా ఈ దేహాదిక ప్రపంచాన్ని కూడా ప్రాతిభాషిక సత్తాలోనే గణన చేశారు కితనాక గ్రంథకర్తనే స్థూల బుద్ధి వాళ్ళే పురుషానికే బోధ సృష్టి దృష్టివాదం మనహాయ్ కొంతమంది గ్రంథకర్తలు స్థూల బుద్ధి వందాధికారులకు బోధజేయుట కోసమే సృష్టి దృష్టివాదాన్ని స్వీకరించారు అంటే క్రమ సృష్టిని స్వీకరించారు ప్రథమ సృష్టి విద్యమాన హే పీచే ప్రత్యక్షాది ప్రమాణికే సంబంధించే దృష్టి అనగా జ్ఞానం ఓవే ప్రపంచం ఉత్పన్నమవుతుంది ఆ తర్వాత ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము అర్థాపత్తి అనుపలబ్ధి ఐతిహ్యము ఇత్యాది ప్రమాణాల దాని జ్ఞానమైతది ఇది సృష్టి దృష్టివాదం దృష్టి అంటే జ్ఞానం ఎప్పుడైతే అది సృష్టి అయిన తర్వాత ప్రత్యక్షాది ప్రమాణాల చేత అవుతుంది అంటే మొదలు సృష్టి తర్వాత దృష్టి ఇది సృష్టి దృష్టివాదం అంటారు ఇసు పక్షమే ఘటాధిక అనాత్మ వస్తువుకి చేతనకి న్యాయ అజ్ఞాత సప్తాహాయి ఈ ఘటాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో చేతనం ఏ విధంగా సకల జీవులకు అజ్ఞాతం ఉన్నదో అట్లా ఘటాది పదార్థాలు కూడా మొట్టమొదలు ఉత్పన్నమైనయి కానీ జీవునికి అజ్ఞాతమే ఉన్నాయి ఎప్పుడైతే తన సుక్సురాది ఇంద్రియాల ద్వారాను అనుమానాది ప్రమాణాల ద్వారాను తెలుసుకుంటాడు అప్పుడు దాని యొక్క దృష్టి జ్ఞానం ఏర్పడుతుంది అంటే మొదలు సృష్టి తర్వాత దృష్టి ఇది సృష్టి దృష్టివాదం అంటారు ఈ సృష్టి దృష్టివాదంలో పదార్థాలు అజ్ఞాత సత్త ఉంటాయి అంటే మొట్టమొదటి వాటికి జ్ఞానం ఉండదు తరువాత జ్ఞానం అవుతుంది సుక్తి జ్ఞాత సత్తా హా ఇక సుక్తి రహితాదులు మొదలైనటువంటి కల్పిత పదార్థాలు కాని వ్యవహారికమైన సుఖ దుఃఖాలు గాని ఏవైతే మనకు ప్రతీతమవుతాయో ఇవి జ్ఞాత సత్తా ఉంటాయి అంటే జ్ఞాన సమకాలీన సత్తా జ్ఞానం కలిగినప్పుడే వాటికి సత్తా అస్తిత్వం ఉంది జ్ఞానం కలగకూర్వం వాటికి అస్తిత్వం లేదు అజ్ఞాత దశలో వాటికి అస్తిత్వం లేదు జ్ఞానం కలిగినప్పుడే వాటికి అస్తిత్వం ఉంది ఇది జ్ఞాత సత్తా అంటారు ఘటాది అనాత్మ పదార్థ వ్యవహారిక సత్తా వాళ్ళే ఈ ఘటాది అనాత్మ పదార్థాలు ఏవైతే ఉన్నాయి వ్యవహారిక సత్త కలిగి ఉన్నాయి ఎందుకు వ్యవహార యోగ్యములు ఉన్నాయి ఘటం చేత మనం నీళ్లు తెచ్చుకుంటాము మరి ధాన్యం పోసి పెట్టుకుంటాము మరి అనేక స్థలాల్లో వాటిని ఉపయోగం చేసుకుంటాము ఆ పుట్టినప్పుడు కుండనే పెండి అయినప్పుడు కుండనే సే కూడా కుండనే కదా పుట్టినప్పుడు మావి ఏదైతే ఉంటుందో మావి తొమ్మిది మాసాలు పిండాన్ని ఆవరించుకొని ఉన్నటువంటి ఏదైతే ఆవరణ ఉండను దానికి మావి అంటారు ఆ మావి ఆ శిశు ఉత్పన్నమైన తర్వాత వెలువడిన తర్వాత దాన్ని ఒక కుండలో వేసి భూమిలో పాతి అప్పుడు కుండనే పుట్టినప్పుడు కుండనే ఇక పెళ్లి ఆ కుండలు పెట్టుకొని చుట్టూ ఆ దారాలు కట్టి ఏదో వాటికి ఏమో పేరు పెడతాయిరైన కుండలు అంటారు కదా కుండలు పెట్టుకొని పెళ్లి చేసుకుంటారు ఇక సచినప్పుడు తీసుకపోయి కుండతోనే ఎత్తేస్తారు ఎంత కూడు వండుకుంటారు నీళ్ళు పట్టుకొని పోతారు కుండలో అలా పీనే చుట్టూ దింపి అంత దిబ్బుకున ఎత్తేసి లభ లభం అప్పుడు కూడా కుండలే ఎందుకు అట్లా కుండను ఉపయోగం చేసుకున్నారు అంటే ఈ శరీరం కూడా కుండ లాంటిదే అని చెప్పడానికి నిదర్శనం అనమాట అంటే ఈనకేన ప్రకారైనా ఆ కుండ అనేది ఉపయోగం అవుతుందా లేదా వ్యవహార యోగ్యం ఉన్నదా లేదా అందుకని అది వ్యవహారిక పదార్థం అట్లే పెట్టపటాది ప్రపంచం అంతా కూడా ఏదైతే ఇదంతా వ్యవహారిక పదార్థాలు వ్యవహార యోగ్యములు కాబట్టి వ్యవహార సత్తాగలవి అని చెప్పబడుతుంది ఇక శుక్తి రహితము రజు సర్పము స్వాపన పదార్థాలు మొదలైనటువంటివి ప్రాతిభాషక సత్తావాలే ఇవన్నీ కేవలం ప్రతీతి మాత్రం ఉంటాయి మనం కనపడక పూర్వము లేదు అధిష్టాన జ్ఞానమైన తర్వాత లేదు కేవలం మధ్య కాలంలో ప్రతీతి కాలంలో మాత్రమే వాటికి అస్తిత్వం చెప్పడం జరిగింది ప్రతీతి మాత్రం కనపడుతున్నాయి అందుకని వాటికి ప్రాతిభాషిక సత్తాగల పదార్థాలు అంటారు ఘటాది అనాత్మ పదార్థ ప్రమాణికే విషయ ఇక ఘటాది అనాత్మ పదార్థాలు ఉన్నాయో ఈ ప్రమాణానికి విషయం ఉన్నాయి ప్రమాణము ప్రమాత ప్రమేయము ఇత్యాది వ్యవహారాలు జరుగుతున్నాయి అందుకని వీటికి వ్యవహారికములు అంటారు చేత వ్యవహార యోగ్యమైనటువంటి పదార్థాలకు వ్యవహారిక పదార్థాలు అంటారు కానీ పదార్థాలు ప్రమాణ గోచరములు కావు కదా అవిద్యా గోచరములు అందువల్ల అవి ప్రాతిభాషికములు కనపడతాయి తాత గురు శాస్త్రాదికి బి వ్యవహారిక అందుకని గురు శాస్త్రాలు గటాది పదార్థాలు శరీరాలు ఇవన్నీ కూడా వ్యవహారిక పదార్థములు అనబడతాయి ఇక సుక్తి రహితాదు స్వాపిక పదార్థాలు మొదలైన ప్రాతిభాషిక పదార్థాలు సృష్టి దృష్టి వాదంలో పరమార్థ సత్త పరమాత్మ వ్యవహారిక సత్తాగలది దేహాదిక ప్రపంచము మరియు ఈ సుక్తి మొదలైనటువంటి ప్రాతిభాషిక పదార్థాలు మూడు సత్తాలు స్వీకరించబడతాయి అని సృష్టి దృష్టి వాదానుసారంగా క్రమ సృష్టి గురించి చెప్పుకున్నాము తొంభై రెండవ టిప్పణంలో రెండవ నంబరం చూడండి దృష్టి సృష్టి పక్షమే సర్వ అనాత్మ పదార్థానికి జ్ఞాత సప్తా హి హే ఈ దృష్టి సృష్టి ఆత్మ భిన్న సకలము వ్యవహారికములు గాని ప్రాతిభాషికములు గాని సకల అనాత్మ పదార్థాలు ఆత్మశ భిన్నుకు అనాత్మక ఆత్మ కానిది ఏదో అది అనాత్మ ఆత్మ ఒక్కటి పారమార్థిక సత్త గలది తద్భిన్నంతా కూడా అది వ్యవహారికం ఉండొచ్చు ప్రాతిభాషికం ఉండొచ్చు దానికి రెండు సత్తాలు చెప్పలే వ్యవహారికానికి ప్రాతిభాషకానికి ఒకటే సత్తలు చెప్పినారు ఏమి ప్రాతిభాషక సత్తా అవి కూడా జ్ఞాత సత్తా జ్ఞాన సమకాలీన సత్తా జ్ఞానం కలిగినప్పుడే వాటికి అస్తిత్వం ఉంది జ్ఞానం లేకపోతే వాటికి అస్తిత్వమే లేదు ఇది వేదాంత సిద్ధాంతంలో ఉత్తమ సిద్ధాంతం శుక్తి రహితాధికానికి న్యాయ సర్వ అనాత్మ పదార్థ ప్రాతిభాషికొనైతే సాక్షి భాష శుక్తి రహితము రజ్జు మొదలైనటువంటి ఏ విధంగా ప్రాతిభాషికములో ఈ దృష్టి సృష్టివాదంలో ఆత్మ భిన్న సకల అనాత్మ పదార్థాలన్నీ కూడా ప్రాతిభాషికములే అంటే మిథ్యా పదార్థములే ఏవి ప్రాతిభాషికములు ఉంటాయో మిథ్యా పదార్థములు ఉంటాయో అవి సాక్షి భాష్యములు ఉంటాయి ఆత్మభిన్న సకల పదార్థాలన్నీ కూడా సాక్షి భాష్యములు జ్ఞాతయ సర్వం సాక్షి భాష్యమేవ జ్ఞాత రూపేణ అజ్ఞాత రూపేణ జ్ఞాత రూపం చేత కావచ్చు అజ్ఞాత రూపం చేత కావచ్చు సకల ఆత్మ భిన్న అనాత్మ పదార్థాలన్నీ కూడా సాక్షి భాష్యములే ఇంతకు పూర్వము సృష్టి దృష్టివాదంలో వ్యావహారిక పదార్థాలు ప్రాతిభాషిక పదార్థాలు కొన్ని అని తెలుసుకొని ఆ వ్యవహారిక పదార్థాలు ప్రమాత అంటే ప్రమాణజన్య జ్ఞానానికి విషయాలు ఉంటాయి ఇక ప్రాతిభాషికములు సాక్షి భాష్యములు ఉంటాయి కానీ ఈ దృష్టి సృష్టివాదంలో సకలము కూడా ప్రాతిభాషకంలే కాబట్టి సకలం కూడా సాక్షి భాష్యమే ఇక్కడ ప్రమాద భాష్యము ప్రమాణజన్య జ్ఞానానికి విషేత అనేటువంటిది ఈ అనాత్మ పదార్థాల్లో ఈ దృష్టి సృష్టివాదంలో ఉండదు సర్వం సాక్షి అన్ని సాక్షి ఏ విధంగా స్వాప్క పదార్థాలు ఏ విధంగా సర్వము సాక్షి సర్వం ప్రాతిభాషికములే సర్వం కూడా సాక్షి సాక్షి చేతనే తెలియబడతాయి భాస్ములు అంటే తెలియబడునవి అని అర్థం భా అంటే ప్రకాశం తెలివి భాష్యం అంటే తెలియబడునది ఎవరి చేత సాక్షి చేత సాక్షి భాష్యములు అంటారు ఆత్మ భిన్న సకల అనాత్మ పదార్థాలన్ని కూడా దృష్టి సృష్టివాదములు సాక్షి భాష్యములే ఇక్కడ ప్రమాణాల యొక్క అపేక్ష లేదు ప్రమాణం చేత తెలియబడేటువంటివి కావు ఇక్కడ దృష్టి సృష్టివాదములు ప్రమాణికే విషయ నహి ప్రమాణమునకు విషయములు కావు ప్రమాణములు ఏవి మనకు ప్రత్యక్ష అనుమాన శాబ్ది ఉపమాన అర్థాపతి అనుపలబ్ధి ముఖ్యంగా ఆరు ప్రమాణాలు ఇంకా ఐతిహ్యము చేష్ట ఇత్యాది కూడా పౌరాణికులు చెప్తారు కానీ ముఖ్యంగా వ్యవహారే బట్టహ అని చెప్పిన ప్రకారంగా భట్టులు చెప్పినటువంటి ఏవైతే ఆరు ప్రమాణాలు ఉన్నాయో భక్తులు అంటే కుమారుల భట్టు ఆయన ఆరు ప్రమాణాలు స్వీకరించారు వ్యవహార భూమిలో వేదాంతులు కూడా ఆరు ప్రమాణాలు స్వీకరిస్తారు ఈ ఆరు ప్రమాణాల యొక్క అపేక్ష లేదు ఈ ఆరు ప్రమాణాలకు విషయములు కావు అవరు తినమే ప్రమాణకే విషయతకి ప్రతీతి భ్రాంతి రూపే అయితే ప్రమాణాల యొక్క లేదు ప్రమాణానికి విషయములు కావు దృష్టి సృష్టివాదంలో ఈ సకల అనాత్మ పదార్థాలు అని చెప్తున్నారు కాని అనుభవం ఎట్లా ఉన్నది చూడు నేత్రంతో రూపాన్ని చూస్తున్నాము శ్రోత్రంతో శబ్దాన్ని వింటున్నాము తోకేంద్రియం చేత స్పర్శాన్ని గ్రహిస్తున్నాము రసనేంద్రియం చేత రసాన్ని గ్రహిస్తున్నాము గ్రానేంద్రియం చేత గంధాన్ని గ్రహిస్తున్నాము ఇంకా అనుమానాదులు చేసి పదార్థాలను కూడా తెలుసుకుంటున్నాము ఆరు ప్రమాణాల చేత వ్యవహారం మాకు చెట్ ప్రమాణాల చేత వ్యవహారము లోకంలో జరుగుతుంది మరి ప్రమాణాలకు విషయం కాదు అని మీరు ఎలా అంటున్నారు అనుభవం ఒక రకంగా ఉండగా అనుభవాన్ని అపలాపం చేయగలవా సకల జీవులకు అనుభవం ఏమి ఉన్నాయి ప్రత్యక్ష ప్రమాణంలో చాలా సకల వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి ప్రమాణానికి విషయంలో కావు అని అంటున్నావు అంటే దానికి సమాధానం చెప్తూ ప్రమాణికే విషయతాకి ప్రతీతి బ్రాంతి భ్రాంతి రూపే ప్రమాణానికి విషయమగుతున్నవి అనాత్మ పదార్థాలు అని నీవేదైతే అంటున్నావో అది కేవలము భ్రాంతి మాత్రమే అంటాడు ఏ విధంగా స్వప్నిక పదార్థాల స్వప్నంలో మొక్కలతో చూస్తున్నావు చెవులతో వింటున్నావు అన్ని ప్రమాణాల ప్రవృత్తి అవుతుంది అక్కడ స్వప్నంలో కూడా కానీ అవి ఆ స్వప్నక పదార్థాలు ప్రమాణజన్య జ్ఞానానికి విషయములు అని చెప్పగలవా ఎందుకు అక్కడ ఆ పదార్థాలు ప్రాతిభాషకం ఆ ప్రమాణాలు అంటే ఇంద్రియాలు మొదలైనది అవి ప్రాతిభాషకం సకలము ప్రాతిభాషకమే అవి ప్రమాణజన్య జ్ఞానం అని రాదు అది కేవలం భ్రాంతి మాత్రం బ్రాంతి చేత అక్కడ ప్రమాణ జన్య జ్ఞానానికి విషయం అవుతున్నాయి స్వాప్నక పదార్థాలు అని మనకు ప్రతి సంస్థం ఎక్క నిలేసిన తర్వాత మిత్యా వాస్తవం కాదు అని తెలిసిపోతుంది అదే విధంగా ఈ జాగ్రత్త వస్తువులో కూడా ఆత్మ భిన్న సకల అనాత్మ పదార్థాలు ప్రమాణాలకు విషయం కదా అని నువ్వు అంటున్నావు కదా ఇది కూడా భ్రాంతియే ఆరు పదార్థక దర్శని ఉత్పత్తి హే అవరు అదర్శని ఈ పదార్థాలన్నీ కూడా జ్ఞాత సత్త కదా జ్ఞాన సమకాలీన సృష్టి అంటే పదార్థాల యొక్క దర్శనము అంటే జ్ఞానము కలిగింది అంటే అదే ఆ పదార్థాల యొక్క ఉత్పత్తి జ్ఞానం కలిగినప్పుడే పదార్థాల యొక్క ఉత్పత్తి జ్ఞానం నష్టమైతే పదార్థాలు నష్టమైపోయింది అదర్శని హి నాశే ఎప్పుడైతే అదర్శనం అయిపోతుందో జ్ఞానం నష్టమైపోతుందో అప్పుడు పదార్థాలు కూడా నాశనం అయిపోతాయి అంటే జ్ఞానం ఉన్నప్పుడే ఆ పదార్థాలకు అస్తిత్వం జ్ఞానం లేకపోతే పదార్థాలకు అస్తిత్వమే లేదు జ్ఞానం కలిగ పూర్వము గాని జ్ఞానం కలిగిన తర్వాత గానీ పదార్థాలకు అస్తిత్వం లేదు జ్ఞాన సమకాలీన సత్తా జ్ఞానం ఉన్నప్పుడే ఆ పదార్థాలకు అస్తిత్వము ఉంది మిగతా సమయాల్లో లేదు అందువల్ల ఈ పదార్థాల యొక్క దర్శనం అయింది అంటే జ్ఞానం అయింది అంటే పదార్థాల ఉత్పత్తి జ్ఞానం అవుతలేదు జ్ఞానం నష్టమైపోయింది పదార్థాలు నష్టమైపోయింది అంతే ఇది దృష్టి సృష్టివాదం సో ఏ దేవదత్త ఇత్యాది ప్రత్యభిజ్ఞా నది అవరు దీప జ్యోతికే ప్రవాహ అవురు స్వప్న పదార్థానికి ప్రత్యభిజ్ఞాకే న్యాయ భ్రాంతి రూపాయ అయితే శంకర జయో ఇంత తేలిగ్గా మీరు నిరాకరిస్తున్నారు లోకానుభవం ఒక రకంగా ఉంటే మీరు విరుద్ధంగా చెప్తున్నారు ఏమిటి జ్ఞానం ఉన్నప్పుడే పదార్థాల యొక్క ఉత్పత్తి జ్ఞానం లేకపోతే పదార్థాలు నష్టమైపోయినాయి అంటే జ్ఞాన సమకాలీన సృష్టి అని మీరు చెప్తున్నారు కానీ లోకంలో అనుభవం ఉన్నది ఇప్పుడు ఎదురుగా ఒక ఘటమును చూశాడు అనుకో అప్పుడేమో జ్ఞానమైంది అయం ఘట అని జ్ఞానమైంది మరి రేపు ఎల్లుండి మళ్ళీ ఆ ఘటాన్ని చూశాడు అనుకో అప్పుడేమంటాడు ఓ మొన్న చూసిందే ఇదే ఘటము అంటాడు సోయం ఘటహ అంటాడు లేదా ఒక పురుషుణ్ణే చూశాడు అనుకో నెల రోజుల క్రితము మూడు రోజుల క్రితమో వారం రోజుల క్రితమో ఒక దేవదత్తుడు పురుషుణ్ణి ఒక విష్ణుదత్తుడు చూశాడు అనుకోండి ఆ దేవదత్తుడే కాలాంతరంలో నెల రోజుల తర్వాత మళ్ళీ విష్ణుదత్తునికి కలిశాడు ఆ విష్ణుదత్తు ఆ దేవదత్తుని చూశాడు ఓ సోయం దేవదత్త ఆ దేవదత్తుడే దేవదత్తుడు అని అంటాడు ఇప్పుడు ఆ దేవదత్తుడనేటువంటి పురుషుడు ఈ రెండవసారి చూసినప్పుడే పుట్టిండా పూర్వం కూడా ఉన్నాడు కదా పూర్వం ఏమిటి వాడు ఎప్పుడో ఇంపై ఏళ్ళకైనా నలభై ఏళ్ళనుకోని పుచ్చిన కూడా ఉన్నాడు వాడు ఏమి ఇప్పుడే పుట్టిండా చూసినప్పుడే లోకా అనుభవం ఇట్లా ఉంటే మీరేమో జ్ఞానకాలంలోనే పదార్థం ఉత్పన్నమైంది జ్ఞానం నష్టమైతే పదార్థం నష్టమైంది ఇది అనుభవం అనుభవం ఉన్నది ఇది అట్టట చెప్తున్నావు అని ఒకవేళ శంకాకారుడు అంటే ఈ ప్రత్యభిజ్ఞ కూడా సోయం దేవదత్త సోయం గజ ఇత్యాది ప్రత్యభిజ్ఞ ఏదైతే ఉందో ఇది కూడా భ్రాంతియ అంటాడు అసలు ప్రత్యభిజ్ఞ అంటే ఏంది దాని యొక్క లక్షణం ఏంది ప్రత్యభిజ్ఞ అంటే భాత సకస్య చిత్ పూర్వం భాతమానస్య సాంప్రతం సోయం మిత్యనుసంధానం ప్రత్యభిజ్ఞ విధీయతే మనసుల్లాసం కశచిత్ పూర్వం భాతస్య ఎప్పుడో ఒకసారి పూర్వకాలంలో కాలంలో అయినటువంటి వస్తువుది సాంప్రతం భాతమానస్య అదే వస్తువు ఇప్పుడు వర్తమాన కాలంలో మళ్ళీ ప్రతీతి అవుతుంది కనపడుతుంది అప్పుడేమంటావు సోయం అంటావు ఓహో అప్పుడు ఫలానా చోట కొన్ని రోజుల క్రితం నేను చూసినటువంటి ఈ దేవదత్తుడే ఓ సోయం దేవదత్త అంటున్నావు అంటే ఇక్కడ పూర్వము చూసినటువంటి అనుభవజన్య సంస్కారము చేత కలిగినటువంటి స్మృతి ఉంది ఇక్కడ పూర్వకాలిక స్మృతి కలుగుతుందా లేదా ఓ నెల చూసినటువంటి వాడే ఈ దేవదత్తుడు అన్నప్పుడు నెల చూసినటువంటి ఆ అనుభవజన్య సంస్కారము అతను చూడగానే ఉద్భూతం అయిందండి ఉద్భూత మాత్ర జన్య జ్ఞానకు స్మృతికి అయ్యే మన అంతఃకరంలో అనేక సంస్కారాలు ఉంటాయి కాని సదృశ్య సంబంధ చింతన ప్రారంభం అనేటువంటి నిమిత్తాల చేత ఎప్పుడు ఏ పదార్థంతో సంబంధమో సాదృశ్యమో ఇత్యాదులు కనపడ్డప్పుడు ఆ పూర్వ అనుభవాల్లో దీనికి సంబంధించినటువంటి ఆ సంస్కారం ఉద్భూతం అప్పుడు దాని జ్ఞానమైతే స్మృతి అనబడుతుంది అయితే ఇక్కడ స్మృతి జ్ఞానం ఉన్నది ప్రతిభిన్యలో మరి ప్రత్యక్ష జ్ఞానం కూడా ఉంది లేదా దేవదత్తుని తన నేత్రాలతో చూసినప్పుడే కదా సోయం దేవదత్త మరి చూసినాడంటే ప్రత్యక్ష ప్రమాణం యొక్క ప్రవృత్తి కూడా ఉంది మరియు ఓ ఆ దేవదత్తుడు అన్నప్పుడు ఆ పూర్వకాలంలో చూసినటువంటి అనుభవజన్య సంస్కారం చేత ఉద్భుతమైనటువంటి కూడా ఇక్కడ ఉంది అంటే స్మృతి జ్ఞానం ఉన్నది ప్రత్యక్ష జ్ఞానం ఉన్నది ఈ ప్రత్యే లోపల రెండు ఉన్నాయి అదే ఇది అని ఏ జ్ఞానం కలుగుతుందో అది ప్రత్యభిజ్ఞ జ్ఞానం అంటారు స్వయం దేవదత్త స్వయం గజ ఇత్యాది జ్ఞానాలు అయితే ఈ ప్రత్యభిజ్ఞలో పూర్వకాలిక వస్తువును కూడా స్మరించి చెప్తున్నాడు కదా అంటే పూర్వకాలంలో ఉండిందే ఇప్పుడు ఎదురుగా కనపడుతుంది అన్నప్పుడు జ్ఞానం కలిగినప్పుడే ఉత్పన్నమైంది అంటే ఎట్లా సంభవం చెప్పండి అని ఎందుకంటే పూర్వమే ఎప్పుడో వీడు పుట్టినోడే కదా దేవదత్తుడు ఎప్పుడూ పుట్టినటువంటి వాణి జ్ఞానం ఇప్పుడైతుంది అన్నప్పుడు ఇప్పుడు జ్ఞానం కలిగినప్పుడే ఆ దేవదత్తుడు పుట్టిండేమి లేదా మరి మీరు ఎలా చెప్తున్నారు జ్ఞానం కలిగినప్పుడే పదార్థాల యొక్క జ్ఞానం కలిగిన నష్టమైతే పదార్థాలు నష్టం ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఇది కూడా భ్రాంతియే అంటాడు ఏ విధంగా రెండు దృష్టాంతాలు ఇచ్చాడు ఇప్పుడు ఒకసారి మీరు హృషికేశ్ కో హరిద్వారకో అక్కడ మీరు తీర్థయాత్రలకు వెళ్ళి గంగానదిలో స్నానం చేసి అలాగా మిగతాక్షేత్రాలు కూడా చూసుకున్నారు మళ్ళీ స్వస్థానానికి వచ్చారు వచ్చిన తర్వాత మరొక సంవత్సరం పిదప మళ్ళీ వెళ్లారు అదే స్థానానికి వెళ్లారు ఋషికేశ్ కు ఆరి ద్వారకు మళ్ళీ ఆ స్నానం చేయడానికి కానీ ఆ గంగానది దగ్గరికి వెళ్ళి ఓ ఇది మనం సంవత్సరం వచ్చినప్పుడు ఏ గంగా నది అయితే ఉండను ఆ గంగా నదీ ఇది ఆ భాగీరథి నది అని అంటారా లేదా అంటే సంవత్సరం కింద చూసినటువంటి నదిని అదే ఇది అంటున్నాడు కానీ ఆ నదీ ఉన్నదా ఇప్పుడు నువ్వు స్నానం చేస్తున్నప్పుడే ఒక ఐదు నిమిషాల పూర్వమే నువ్వు దిగినప్పుడు కాలు పెట్టినప్పుడు ఉన్న నీరు నువ్వు స్నానం చేసి బయటకు వరకు లేదు ఎందుకు క్షణ క్షణం అది వేగంగా ప్రవాహంగా వెళ్ళిపోతూనే ఉన్నది కానీ ఆ నీరు లేదు ఆ గంగా నది కాదు ్రాంతి అవుతుంది అదే ఇది అని భ్రాంతి భ్రాంతి అదే ఇది కాదు ఆ నీరు ఎప్పుడో పోయింది అది ఎప్పుడో సముద్రంలో కలిసింది ఇంక ఉంది ఏమి అదే నది ఇది అంటారు ప్రవాహ రూప నదిని చూసి అదే విధంగా దీపసుకను చూసి కూడా మీరు ముట్ దీప జ్వాల రగిలిందో ఆ జ్వాల తర్వాత క్షణంలో రెండు క్షణాల తర్వాత మూడు క్షణాల తర్వాత గంటల తర్వాత ఇక నువ్వు ఎప్పుడు చూసినా మళ్ళా ఆ దీపం లేదు అక్కడ గుర్తించినప్పుడే ఆ దీప జ్వాల వెలిగింది అది వెలిగి నష్టమై రెండవ చేసి అది నష్టమైపోయింది రెండవది మూడవ చేసి రెండవది నష్టమైంది మూడవది నాలుగవ దాన్ని చేసి మూడవది నష్టమైపోయింది ఇట్లా ప్రవాహ రూపకంగా సంతాన రూపంలో జ్వాలలన్నీ కొనసాగుతూ ఉన్నాయి కాని అంటాడు అదే దీపం నేను వెలిగించినప్పుడు ఏ దీపం అయితే ఉండడం అదే దీపం వెలుగుతుంది అంటారు కానీ అదే దీపం కాదు అది ఎట్లా భ్రాంతియో ఈ స్వయం దేవదత్త అనేది వ్యవహారిక జ్ఞానం కూడా భ్రాంతియే అవరు గురు శాస్త్రాదికి బి ప్రతిభాసు ఇంతెందుకు నాయన గురు మిథ్య శాస్త్ర మిథ్య శిష్యుడు మిథ్య అన్ని మిథ్య గురున్నాయో శిష్య సకలం మిథ్య గురు దగ్గరికి వెళ్తున్నాం మేము శాస్త్రాధ్యయనం చేస్తున్నాము వేదాంత అభ్యాసం చేస్తున్నాము అనేది కూడా మీ ఇది కూడా ప్రాతిభాషికమే ఈ జగత్తంతా కూడా ప్రాతిభాషకమే అని చెప్పడానికే శ్రీ సాధు నిత్య స్వామిజీ వారు శ్రీ విచార సాగరంలో స్వప్నంలోనే శుభ మహారాజుకు ముగ్గురు కొడుకులున్నారు వారు గురువు దగ్గరికి వెళ్లారు అని పెద్ద కథ చెప్పినాడు స్వప్నంలోనే విచారసాగరని చెప్పిండు సాధునిచ్చలద స్వామి ఒకటి రూపకం చేసినాడు ఒక కల్పన చేసి ఆ విధంగా రచన చేసి వ్రాసాడు అంటే ఎందుకు చెప్పినట్ల అంటే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా ఇది మిథ్యనే ఇది కూడా స్వప్నం అని చెప్పడానికి ఆ విధంగా చెప్పడం జరిగింది అంతా మిథ్యనే అంత స్వప్నం వంటిదే మనకు స్వయంగా గ్రంథకర్తనే చెప్పబోతున్నాడు దృష్టి సృష్టివాదంలో ఇక ఈ విధంగా స్వీకరించడం జరిగింది ఆత్మను విడిచి సకలం అనాత్మ పదార్థాలన్నీ ప్రాతిభాషికంలో ఉండాలి వ్యవహారికంలో ఉండాలి ఇక రెండు సత్తాలు స్వీకరించడం లేదా ప్రాతిభాషికములే సర్వం ఇస్ దృష్టి సృష్టి పక్షమే దోభేదయ్ ఈ దృష్టి సృష్టివాద పక్షంలో రెండు భేదాలు ఉన్నాయి రెండు ప్రకారాలు ఉన్నాయి ఒకటి దృష్టి అంటే జ్ఞాన స్వరూపి సృష్టి హయ్ జ్ఞానకే భిన్న సృష్టినహి ఒక పక్షం ఏంటంటే జ్ఞానం అంటేనే సృష్టి జ్ఞానం కంటే భిన్నంగా సృష్టి లేదు జ్ఞాన స్వరూపమే సృష్టి అంటారు ఎవరు చెప్తారాయ్యా ఈ ప్రకారంగా ఏ సిద్ధాంత ముక్తావళి ఆదిక గ్రంథానమే లిఖాహే వేదాంత సిద్ధాంత ముక్తావళి అనేటువంటి ఒక చాలా ఉత్కృష్టమైనటువంటి మహద్ గ్రంథం కేవలం అజాతవాదం అసలు జగత్ ఉత్పన్నమే కాలేదంటాడు శ్రీ ప్రకాశానంద యతి అనేటువంటి మహాత్ముడు రాశాడు చాలా అద్భుత గ్రంథం ఉచ్చకోటి గ్రంథం వేదాంత సిద్ధాంతం ముక్తవళి ఆది శబ్దం చేత యోగ భాసిష్టం తీసుకోండి ఇంకా అష్టవక్ర గీత మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఎట్లా చెప్తాయి కేవలం స్వరూపంలో నిలబడి చెప్తూ ఉంటాయి స్వరూపం నుండి అటు ఇటు కథలు అటువంటి బోధ చేస్తాయి చదువుతుంటే చదువుతుంటేనే వృత్తి తదాకరమైపోతుంది ముంగటి శ్లోకం చదవాలని వృత్తి లేవదు అట్లయిపోతుంది వృత్తి కానీ అది అర్థ సహితంగా ఆ భావాన్ని మనం స్మరణ చేస్తూ చింతన చేస్తే ఆ స్థితి కలుగుతుంది భావపూర్వకంగా అర్థ సహితంగా చదివినట్లయితే వృత్తి తటస్థమైపోతుంది చాలా ఉచకోటి గ్రంథాలు ఇంకా వచన రూపంలో పక్షపాత రహిత అనుభవ ప్రకాశం అని కమలే వాళ్ళ బాబా అని ఒక మహాత్ముడు రాశాడు జగద్ విఖ్యాతమైనటువంటి గ్రంథం అక్కడ ఏమి లేదు బ్రహ్మం తప్ప ఇంకేమి లేదు అంటాడు నువ్వు లేవు నేను లేను జగత్తు లేదు నత్తం నాహం నవ్వే జగత్ నువ్వు లేవు నేను లేను జగత్తు లేదు ఉన్నది బ్రహ్మమే అంతే అని ఇట్లాంటి ఉచ్చకోటి గ్రంథాలు ఏం చెప్తాయంటే జ్ఞాన వ్యతిరేక్తంగా సృష్టి అనేది లేదు జ్ఞాన స్వరూపమే సృష్టి రెండో పక్షం దృష్టి అనగా జ్ఞానికే సమయమే హి సృష్టి ఓవే అయితే ఈ రెండో పక్షంలో జ్ఞాన వ్యతిరేక్తంగా సృష్టిని ఒప్పుకోబడింది కానీ జ్ఞానము కలిగినప్పుడే సృష్టి జ్ఞాన సమకాలీన సృష్టి జ్ఞానం కంటే పూర్వం లేదు జ్ఞానం నష్టమైన తర్వాత కూడా లేదు అని ఈ పక్షము రెండవది జ్ఞానికే ప్రతం అనాత్మ వస్తువు జ్ఞానం కలుగుట పూర్వము అనాత్మ వస్తువులు లేవు జ్ఞానం కలిగినప్పుడే వాటి యొక్క ఉత్పత్తి అయిందండి అయితే ఆకర గ్రంథానమే ప్రతిపాదన కీ ఈ ప్రకారంగా ఆకర గ్రంథాల్లో అంటే మాండవిక్యోపనిషత్తు గౌడ పద కారికల్లో అద్వైత సిద్ధి ఇత్యాది గ్రంథాల్లో రెండో పక్షం స్వీకరించబడింది ఇహ సర్వ అద్వైత శాస్త్ర విషయ సమ్మత ఈ రెండో పక్షం అంటే జ్ఞాన సమకాలీన సృష్టి అంటే సృష్టి అనేది జ్ఞానం కంటే భిన్నంగా ఉంది కానీ జ్ఞానం కలుగుటకు పూర్వం లేదు జ్ఞానం నష్టమైన తర్వాత లేదు జ్ఞానం కలిగిన సమయంలోనే సృష్టి ఉంది అంతే జ్ఞాన సమకాలీన సృష్టి అని ఇది చెప్పబడింది ఇది సకల అద్వైత గ్రంథాల్లో చెప్పినారు ఇది అందరికీ కూడా సమ్మతం ఉంది ఇసరి తీసే సృష్టి దృష్టివాద్ దృష్టి సృష్టివాద్ దోను శృతి అనుసారు ప్రతిపాదన కియ హెండు కూడా శృతి అనుసారంగానే శ్రమబడింది శృతి ఏమి చెప్పింది క్రమ సృష్టి మరి సద్య సృష్టి క్రమ అక్రమ భేదం చెప్తా రెండు ప్రకారాలు చెప్పింది కదా క్రమ సృష్టి ఏమో సృష్టి దృష్టివాదం ప్రకారంగా ఇక అక్రమ సృష్టి ఏదైతే ఉందో అది దృష్టి సృష్టివాదం అనుసారంగా అందుకని ఈ రెండు వాదాలు కూడా శృతి అనుసారంగానే ప్రతిపాదన చేయడం జరిగింది తినిమే వ్యావహారిక సువర్ణాధిక పదార్థానైతే కుండలాది కార్యకి సిద్ధి ఊవే వ్యవహారికమైనటువంటి సువర్ణము వెండి మరి కుండలు తయారు చేయడానికి మట్టి మొదలైనటువంటి ఉపాధాన కారణ రూప పదార్థాలు ఉంటాయో ఆ పదార్థాల చేత కుండలాది కార్యాలయ ఉత్పత్తి అవుతుంది ఇది సృష్టి దృష్టివాద అనుసారంగా వ్యవహారిక పక్షాన్ని స్వీకరించి చెప్పినాడు అయితే ఇవి ప్రాతిభాశకములు కావు ప్రాతిభాషికనిసే ప్రాతిభాషికమైనటువంటి సువర్ణం చేత కనుక కుండలాలు ఏమైనా తయారైతే బాబా లేదు వ్యావహారికమైనటువంటి సువర్ణం నుండి వ్యవహారికమైనటువంటి కుండలాదులు ఆభరణాలు తయారు చేయవచ్చు అందుకని వ్యవహారిక పక్షాన్ని స్వీకరించి చెప్పి ప్రాతిభాషికము వేరుగానే చెప్పినారు సృష్టి దృష్టివాదంలో తోబీ అయినా కూడా అధిష్టానికే జ్ఞానిసే బాద్ విలక్షణ అంటే బాధ యోగ్యత రూపు అనిర్వచనీయ పనరు అప్ అధిష్టానమే పారమార్థిక అభావనత వ్యవహారిక ప్రాతిభాషకు దూను మే తులి అయితే సృష్టి దృష్టివాదానుసారంగా వ్యవహారిక పదార్థాలను స్వీకరించారు దృష్టి సృష్టివాదానుసారంగా వ్యవహారిక పదార్థాలను స్వీకరించలేదు కేవలం ప్రాతిభాషికమే అని చెప్పినారు అయితే వ్యవహారిక పక్షంలోనైనా ప్రాతిభాషిక పక్షంలోనైనా ఏ పక్షంలో స్వీకరించినా అంటే సృష్టి దృష్టివాదానుసారంగానైనా మరియు దృష్టి సృష్టివాదానుసారంగానైనా సిద్ధాంతం మాత్రం ఒకటి అంటాడు ఏమిటి అధిష్టానం కంటే భిన్న సత్తా ఈ పదార్థాలకు లేదు అధిష్టాన జ్ఞానం చేత బాధ మరి ఇవి వ్యావహారికములు ఉండని ప్రాతిభాషకములుండని అవి ఎట్లా ఉన్నాయి సలసద్విలక్షణ స్వరూపములు ఉన్నాయి అంటే అనిర్వచనీయములు ఉన్నాయి అంటే సద్విలక్షణం బాధయోగ్యము అసద్విలక్షణం స్వరూపము ఇవి అనిర్వచనీయములు ఈ అనిర్వచనీయత్వం అనేది మరి జ్ఞానం చేత బాధింపబడుట అనేది వ్యవహారిక పక్షాన్ని స్వీకరించిన ప్రాతిభాషక పక్షాన్ని అంటే దృష్టి సృష్టివాదానుసారంగానైనా సృష్టి దృష్టివాదానుసారంగానైనా ఇవి జ్ఞానం చేత బాధకులకు యోగ్యములు ఉన్నాయి మరియు సరస విలక్షణం అనిర్వచనములు కూడా ఉన్నాయి ఇందులో ఏమి తేడా లేదంటాడు ఏం వ్యత్యాసం లేదు అధిష్టానమే పారమార్థిక అభావనత అధిష్టానం అంటే ప్రత్యేక భిన్న పరమాత్మ యందు ఇవి అవుతున్నాయి కదా వీటి యొక్క ప్రతీతి పారమార్థికము కాదు అంటాడు వ్యవహారికము ఉండవచ్చు ప్రాతిభాషకము ఉండవచ్చు కాని పారమార్థిక అత్యంత అభావం ఏ విధంగా చైతన్యమక సత్తా పారమార్థిక చెప్తున్నామో ఆ విధమైనటువంటి పారమార్థిక సత్తా ఈ అనాత్మ పదార్థాలకు లేదు ఇది రెండిట్లో సమానమే సృష్టి దృష్టివాదంలో గాని దృష్టి సృష్టివాదంలో గాని జ్ఞానం చేత బాధ యోగ్యము అనిర్వచనీయత మరియు పారమార్థిక అత్యంత అభావనత అనేటువంటి సమానమే అంటాడు జాతి వ్యవహారిక పక్షికే మాన్యసే బి అందుకని వ్యవహారిక పక్షాన్ని అంటే సృష్టి దృష్టివాదాన్ని మందాధికారుల యొక్క దృష్టి చేత స్వీకరించినా గాని ఏం ఆపత్తి లేదు ఎందుకు పారమార్థికమైనటువంటి అధిష్టానం అత్యంత అభావము ఉన్నవి అనేది రెండు పక్షాల్లో సమానమే ప్రతిపన్న ఉపాధి త్రైకాలిక నిషేధ ప్రతియోగిత్వం మిథ్యాత్వం లేదా శ్వాశ్రీయ నిష్ఠ అత్యంత అభావ ప్రతియోగివం మిథ్యత్వం లేదా సదసత్ విలక్షణత్వం మిత్యత్వం లేదా సద్వివ్యక్తత్వం మిథ్యత్వం ఇట్లా శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు ఈ జగత్తును మిథ్యా అని సిద్ధి చేయడానికి ఐదు లక్షణాలు చేసినాడు మిథ్యా యొక్క లక్షణాలు ఐదు ప్రకారాలుగా చేసినాడు స్వాశ్రయ అత్యంత అభావ ప్రతి మిథ్యాత్వం స్వ అంటే ఇక్కడ ప్రాతిభాషక పదార్థం ఉదాహరణ తీసుకోండి రద్దు సర్పము తీసుకోండి లేదా శుక్తి రహితం తీసుకోండి ఆ రజతము అనేటువంటిది ప్రాతిభాషిక పదార్థము స్వశబ్దం చేత ప్రాతిభాషిక రజతం అని తెలుసుకోండి స్వ అత్యంత భావం ఉన్నది ఎక్కడ శుక్తియందు ఆ రజితము శుక్తియందు అత్యంత భావం అంటే ఏ కాలంలో కూడా రజతము శుక్తియందు ఉండుటకు వీలు లేదు అత్యంత భావం ఆ శుక్తి దానికి ఆశ్రయం ఉన్నది దీనికి ప్రాతిభాషిక ఆ స్వ ఆశ్రయనిష్ట ఆ అత్యంత భావానికి ప్రతియోగి ఉన్నది ఈ రజతం స్వ అంటే రజతము స్వ ఆశ్రయం అంటే శుక్తి ఆ స్వాశ్రయ నిష్ఠ అంటే శుక్తినిష్ట ఆ శుక్తియందు ఈ రజతం ఇది అత్యంత భావం ఉన్నది ఆ అత్యంత భావానికి ప్రతియోగి ఎవరు అంటే ఈ రజతం అవి దీనికే మిథ్య అంటారు అంటే ఏది దేనియందు లేనిదయ్యే ఉంది దాని ఎందు కనపడుతుందో అది మిథ్య అతస్మిన్ తద్బుద్ధి శంకరాచార్యుడు ఒకటే శబ్దంలో చెప్పినారు స్వత్యంత భావ అధికరణీయ ప్రతీయమానత్వాత్ అది దేని ఎందైతే లేదో దాని కాబట్టి అది మిథ్యా దేని ఉండుటకు వీలువే ఉండుటకు ఆస్కారమే లేదు శక్తి ఎందు ఉంటుందా బాబా ఉండదు ఉండటానికి వీలు అయినా కానీ దాని ఎందే అది ఇదే భ్రాంతి ఇదే మిథ్య అట్లా పారమార్థిక సత్త కలిగినటువంటి ప్రత్యేకమైన పరమాత్మయందు ఏ కాలం నందు కూడా ఈ ప్రపంచం లేదు అత్యంత భావం ఉన్నది ఏ కాలం లేదు అని మనము ఏదైతే గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నామో ఆ కాలం కూడా లేదు వాస్తవంగా భూత భవిష్యత్ వర్తమానం అని కాలాలు ఒకటే కాలం అయితే మన శరీరాదులను అపేక్షించు లేదా సృష్టిని ఆపేక్షించు భూతము వర్తమానము భవిష్యత్ అని ఈ విధంగా విభజన చేసుకున్నాం మనం ఇప్పుడు మన శరీరం ఉత్పన్నం కాక పూర్వము భూతకాలం అంటాము లేదా ఈనాటి ఈ వర్తమాన పరిస్థితిని చూసి నిన్న జరిగింది గత గంట రెండు గంటలలో జరిగింది భూతం అంటాం ముందు రానున్నది భవిష్యత్తు అంటాం కానీ కాలంలో భూత భవిష్యత్తులు ఏం లేదు కాలం ఒకటి కాలస్తు ఏకహాయ అది ఒకటే ఒకటి ఆ కాలమే బ్రహ్మ అత్యంత బాగున్నది ఇక మూడు కాలాల్లో ఈ జగత్తు లేదని చెప్పుకునే ఉన్నది ఇంకా అందుకని ఈ జగత్తు ఎప్పుడూ లేదు నాసిద్ అస్థి భవిష్యత్ పూర్వము లేదు ఎప్పుడు లేదు ముందు ఉండబోదు అత్యంత భావానికి ప్రతియోగి ఉన్నది ఈ జగత్తు ఇదే అసలు సిద్ధాంతం ఉత్తమ సిద్ధాంతం అయితే స్వాశ్రీయ అత్యంత ప్రతియోగివం అనేత మిత్యత్వం లక్షణము వ్యవహారిక పక్షాన్ని అంటే మూడు సత్తలను స్వీకరించినా ఈ లక్షణము ఈ అనాత్మ పదార్థాల్లో అన్వయిస్తుంది లేదా రెండు సత్తాల అనుసారంగా దృష్టి సృష్టివాదానుసారంగానైనా గాని ఈ లక్షణము అనాత్మ పదార్థాల్లో అన్వయిస్తుంది ఏ ప్రకారంగానైనా గానీ పారమార్థిక సత్తా రూప ప్రత్యేక భిన్న పరమాత్మయంలో ఈ జగత్తు అత్యంత అభావం అనేది సిద్ధమవుతుంది ఈ ప్రకారంగా ఐసే అధికారికే భేదిసే దోనో పక్షానిక శృతి అవరు అద్వైత గ్రంథాన్ని విషయ గ్రహణ కియా రెండు పక్షాలను సృష్టి దృష్టివాదాన్ని దృష్టి సృష్టివాదాన్ని అనేక అద్వైత గ్రంథాల్లో మహాత్ములు కూడా స్వీకరించినారు రెండు పక్షాలను మరి శృతుల్లో కూడా స్వీకరించబడింది అందుకని ఈ రెండు పక్షాలను వేదాంతంలో చెప్పుకోవడం జరుగుతుంది కించిత్ భేదం ఏంటంటే అధికారి భేదం చేత రెండు పక్షాలు స్వీకరించడం జరిగింది లేకపోతే ఒక తీరుగా చెప్తే సరిపోతుంది కదా మరి రెండు తీరులో ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే అధికారి భేదం చేత అందువల్ల ఈ రెండు పక్షాలు కూడా యోగ్యములే ఎందుకంటే మందాధికారికి కూడా బోధ కావాలి కదా మరి ఉత్తమాధికారి అయితే సమర్థుడు ఉన్నాడు వాడు సమస్యకు ఇషారా కాఫీ అన్నట్టు వ్రేలు చూపితే కొండ బాకుతాడు అన్నట్టు ఉత్తమాధికారి తెలుసుకుంటాడు కానీ మందాధికారి కూడా తరించాలి కదా సర్వే జనా ముక్తో భవంతం అందరు ముక్తులు కావాలనేదే ఈశ్వరుని యొక్క సంకల్పం అందువల్ల మరి ఆ మందాధికారులకు ఎట్లా తెలియాలి అని సృష్టి దృష్టి వాద ప్రక్రియను ఎన్నుకున్నారు శాస్త్రమే ఉపనిషత్తుల్లోనే చెప్పబడింది మహాత్ములు కూడా చెప్తూ ఉన్నారు అని ఈ రెండు వాదములను గురించి తెలుసుకున్నాం ఇంత దగ్గర ఇప్పుడు రెండు వందల ఒకటవ శ్లోకమునకు అవతారిక చూడండి డెబ్బై నాలుగవ అంకం హిరణ్య గర్భ అవస్థాయా జగత్ ప్రతీతు దృష్టాంత మాహ శుద్ధ చైతన్యమే ధౌత వస్త్రం ఉంది మరియు ఆ శుద్ధ చైతన్యము మాయను అభిమానించి మాయతో తాదాత్మయ్యి ఈశ్వర రూపాన్ని పొందింది అది వస్త్ర దృష్టాంతంలో ఘట్టిత అవస్థ అని తెలుసుకున్నాం ఆ ఈశ్వరుడే వస్థా రూపమైనటువంటి మాయా విశిష్ట చైతన్యమైనటువంటి ఈశ్వరుడే సంకల్పం చేసి ఆకాశాది పంచభూతాలను ఉత్పన్నం చేసి సూక్ష్మభూతాల చేత సమష్టి సూక్ష్మ శరీరాన్ని ఉత్పన్నం చేసి ఆ సూక్ష్మ శరీరాన్ని అభిమానించి ఆ ఈశ్వరుడి హిరణ్య గర్భుడుగా అయినాడు అయితే ఆ హిరణ్య గర్భని యొక్క జగత్తు ఏదైతే ఉందో అంటే సమష్టి సూక్ష్మ సృష్టి ఏదైతే ఉందో దానికి ఒక దృష్టాంతం శ్లోకము ప్రత్యు సేవా ప్రదోసేవా మగ్నో మందే తమయం లో అస్పష్టం జగది క్షతే అయితే సూక్ష్మ సృష్టిని అభిమానించినాడు కదా హిరణ్య గర్భుడు మరి సూక్ష్మ సృష్టి అంటే ఎట్లా ఉంటుంది అంటే అస్పష్టం ఉంటుంది ఏ విధంగా మన స్వప్న జగత్ అంకా ప్రసిద్ధమైన దృష్టి అని విధంగా ప్రత్యుషే ప్రత్యుషే అంటే ఉషకాలం అంటే సూర్యుడు ఇంకా ఉదయించలేదు అంటే అరుణోదయ సమయము అనుకోండి నాలుగు నాలుగున్నర ఆ ప్రాంతంలో స్పష్ట ప్రకాశము లేదు పూర్తిగాఢ అంధకారం కూడా లేదు మంద మంద ప్రకాశం ఉన్నది మంద అంధకారం ఉన్నదనండి నడుస్తుంది అప్పుడు కాని మరియు ప్రదోషకాలంలో అంటే సాయం వేళలో సూర్యాస్త సమయములో సూర్యుడు అస్తమించాడు ఇంకా పూర్తిగా చీకటి రాలేదు అప్పుడు కూడా ఈ ప్రపంచం అంతా ఎట్లా ఉంటుంది అని అంటే అస్పష్టంగా గోచరిస్తుంది స్పష్టంగా తెలియదు ఇది ఘటము ఇది పటము ఇది ఫలానా ఇది ఫలానా అని స్పష్టంగా గోచరించదు అస్పష్టంగా గోచరిస్తుంది తదువత అదే విధంగా ఈ హిరణ్య గర్భని యొక్క సమస్తే సూక్ష్మ సృష్టి కూడా అస్పష్ట సృష్టి అంటాడు యథావా ప్రత్యూషేవా ప్రద్యూషే ఆయం లోక మందే తమస్ మగ్న భాతి వంద కాలంలో మగ్నమైనటువంటి ఈ జగత్తు ప్రత్యూష కాలం నందు సూర్య ఉదయ కాలం నందు లేదా సూర్య అష్టమయ కాలం నందు ఎట్లా అస్పష్టంగా ఈ లోకం ప్రతీతి అవుతుందో అదే విధంగా తద్వత అస్పష్టం జగత్ ఈ హిరణ్య యొక్క సృష్టి కూడా అస్పష్టమైనటువంటి సృష్టి అంటారు ఇంకా అనుభవ తీసుకోవాలంటే స్వాప్క పదార్థాలు అవి ఎలా ఎట్లా ఒక్కొక్క వస్తువులు ఎట్లా చూస్తూ చూస్తూ ఉండగానే అవి మారిపోతూ ఉంటాయి అది స్పష్టంగా తెలియనే తెలియదు ఏదో ఒకటి తెలిసినట్టు అనిపిస్తుంది అది చూస్తూ ఉండగానే అది మారి ఇంకో రకంగా అదే వస్తువు పనిపడిన వస్తువు కించిత్ కాలం దగ్గర అట్లే ఉండదు అప్పుడప్పుడే మారిపోతుంది అది ఇంకా సరిగ్గా తెలియనే తెలియదు ఏంది అనేది కూడా తెలియనే తెలియదు అట్లాంటి స్వప్నాలు పడతాయి కొన్ని కొన్ని అస్పష్టంగా అందుకే కొన్ని స్వప్నాలు మనకు గుర్తుండవు కొన్ని ముఖ్యమైనటువంటి ఘటనలు అదృశ్యాలు కనపడ్డాయి కొన్ని గుర్తుంటాయి ఎన్నో స్వప్నాలు పడతాయి కానీ అన్ని గుర్తున్నాయా మనకు అవి గుర్తు లేకపోవడమే మంచిది గుర్తుంటే పిచ్చోళ్ళమే అది అన్నింటినీ గుర్తు పెట్టుకొని అన్నిటిని స్మరించుకుంటూ ఉంటే మనం జీవనం మనగడనే సాగదు అస్పష్టం ఉంటుంది అదే విధంగా హిరణ్య గర్భం సృష్టి కూడా అస్పష్ట సృష్టి అంటారు ప్రత్యుష అంటే ఉషక్కల డెబ్బై అంకం చూడండి ఏవం లోక ప్రసిద్ధ దృష్టాంతం అభిదాయ యథా దౌత ఇది పూర్వోక్త శ్లోకే అవిహితం లాంఛితం పటం దృష్టాంత ఇతి సర్వత ఇతి అయితే మనకు గ్రంథారంభంలో అంటే ఏ గ్రంథము ఈ చిత్ర దీపం గ్రంథం ఈ వేదాంత పంచదర్శి అనేది ఒకటే గ్రంథం కాదండి మనం ఆరంభంలోనూ తెలుసుకున్నాము ఒక్కొక్క ప్రకరణము ఒక్కొక్క పృథక్ పృథక్ గ్రంథం భిన్న భిన్నమైనటువంటి గ్రంథాలు పదిహేను గ్రంథాల యొక్క సముదాయం ఈ వేదాంత పంచదర్శి అయితే గ్రంథారంభంలో అంటే ఏమన్నట్టు ఇక్కడ ఈ చిత్ర దీపం అనేటువంటి గ్రంథాన్ని ఆరంభిస్తూ రెండో శ్లోకంలో శ్రీ విద్యారాణ్య గురుదేవులు ఏమని చెప్తారు యథాధితో రంజితూత్మ విరాడా తియతే దృష్టాంతము దాష్టాంతము చెప్పినారు ఒకనొక శుభ్రమైనటువంటి వస్త్రము ధౌతము అంటారు దానికి శుభ్ర వస్త్రం అది శుద్ధ చైతన్య స్థానియంలో తెలుసుకోవాలి ఇక గట్టి తహాచ అంటే అన్న లేపనం చేసినప్పుడు అన్నం యొక్క రసమైనటువంటి గంజి దానికి లేపనం చేసినప్పుడు లేదా అన్నంనే సాక్షాత్గా దాన్ని నుజ్జునుజ్జుగా చేసి ఆ బట్ట పూస్తే ఆ బట్ట ఏమవుతుంది ఆ వస్త్రము గట్టిగా అవుతుంది దాని అది గట్టిత వస్త్ర ఆ గట్టిత వస్త్ర స్థానియంలో ఈశ్వరుని తెలుసుకోవాలి ఎందుకంటే శుద్ధ చేతనానికి మాయా అనేటువంటి చేత తాదాత్మ్యం అయింది ఏ విధంగా అన్నము చేత వస్త్రము తాదాత్మం అయిందో అట్లా మాయచేత మాయ చేత శుద్ధచైతనమే ఈ ఈశ్వరుడు పడ్డారు అది గట్టిత అవస్థ అని తెలుసుకోవాలి చిద్ధ అంటే శుద్ధచైతనము అంతర్యామంటే ఈశ్వరుడు ఇక మూడవ అవస్థ ఏది అవస్థ అంటే ఆ గట్టితమైనటువంటి వస్త్రం చిత్రకారుడు మసితోని రేఖలు గిస్తాడు అంటే తను ఏ ఏ చిత్రాలను గీయదలుచుకున్నాడో వాటి యొక్క ఆకార విశేషాలను రేఖా చిత్రాలుగా గిస్తాడు రేఖలు గీస్తాడు అది లాంఛిత అవస్థ అంటారు ఆ లాంఛిత అవస్థయే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హిరణ్య గర్భ అవస్థ సూక్ష్మ సృష్టి అభిమాని అనేటువంటి హిరణ్య గర్భ అవస్థ ఇక రంజితం ఉందో వస్త్రంలో గీయబడినటువంటి రేఖలుగా చిత్రింపబడినటువంటి ఆ చిత్రాలపైన ఏ చిత్రానికి ఏ ఏ అవయవానికి ఎక్కడ ఏ రంగు వేయాలో అవన్నీ కూడా వేసిన తర్వాత అది రంజితమైనటువంటి వస్త్రమైతది చిత్రాలతో రంజితమైనటువంటి వస్త్రం అవుతుంది ఆ రంజిత అవస్థనే ఇక్కడ దష్టాంతంలో విరాట్ స్థూల సృష్టి సమష్టి స్థూల సృష్టి యొక్క అభిమాని విరాట్ అవస్థ అని దృష్టాంతం నాకు నాలుగు అవస్థలు ఏ విధంగా చెప్పబడ్డాయో దృష్టాంతంలో కూడా నాలుగు అవస్థలు చెప్పినాడు రెండో శ్లోకంలో దాన్ని ఇక్కడ గుర్తు ఏవం లోక ప్రసిద్ధ దృష్టాంతం ఈ విధంగా లోక ప్రసిద్ధ ప్రత్యుష అనేటువంటి దృష్టాంతం చెప్పి ఇప్పుడు పూర్వం చెప్పినటువంటి దృష్టాంతాన్ని మళ్ళీ స్మరిస్తున్నాడు యథ దౌతహ ్లోకం ఏదైతే చెప్పబడిందో పూర్వోక్త శ్లోకే అభిహితం లాంఛితం పటం దృష్టాంత పూర్వోక్తమైన ఆ రెండో శ్లోకంలో చెప్పినటువంటి లాంఛితం పటం అని చెప్పాడే అగో ఆ లాంఛిత పట దృష్టాంతాన్ని ఇక్కడ మళ్ళీ చేస్తున్నాడు శ్లోకం చదవండి రెండు సర్వతో లాంఛితో మస్య యథా సత్ ఘట్టిత పట వపు సర్వ లాత ఘట్టిత పట మ్యాంఛిత సార్ ఏ విధంగా అన్నలిప్తమైనటువంటి ఘట్టిత పటము వస్త్రం నందు చిత్రలేఖకుడు మస్యాదుల చేత అంజనం అనండి లేదా సాయి అనండి దానితో రేఖలు గీస్తాడు తపూ సూక్ష్మ ఆకారై సర్వత్రా లాంఛితం అదే విధంగా ఈశ్వరుని యొక్క శరీరము అంటే సూక్ష్మ శరీరము ఏదైతే ఉందో అది అస్పష్టంగా పెన్సిల్ తో చిత్ర చేసినట్టుగా అస్పష్టంగా ఈశ్వరుని యొక్క శరీరము సమష్టి సూక్ష్మ శరీరం ఏర్పడి ఆ సమష్టి సూక్ష్మ శరీరాన్ని అభిమానించి అతడు హీరోన్ గర్భుడుగా అని చెప్పినాడు డెబ్బై అంకం చూడండి యథ ఘటిత పట ఆకార ఆకారై లాంఛితో భవతి ఏ విధంగా ఘటితమైనటువంటి పటము మసి మొదలైనటువంటి వాటి చేత రేఖలుగా గీయబడి లాంఛితమవుతుందో తా మైన ఈశ్వరస్య వపు అపంచీకృత భూత కార్యై లింగ శరీరై లాంఛితం ఇత్య అదేవిధంగా ఈశ్వరుని యొక్క శరీరం కూడా అంటే అపంచకృత భూతాల యొక్క కార్యమైనటువంటి సమష్టి లింగ శరీరం ఏదైతే ఉందో దాని చేత లాంఛితమైనది అంటారు ఇదే హిరణ్య గర్భ ఇదే లాంఛిత అంటారు రెండు శ్లోకానికి అవుతారు చూడండి డెబ్బై తొమ్మిదవ అంకము బుద్ధి దృష్టాంతాంతర మహా సస్యం వీ అయితే సృష్టికి ఆ వస్త్ర దృష్టాంతం ఇచ్చే లాంచిత అవస్థ ఏదైతే పూర్వం మనం చెప్పుకున్నామో అదే అవస్థ ఇక్కడ హిరణ్య గర్భ అవస్థ సమస్త సూక్ష్మ శరీర అవస్థ ఈశ్వరునికి అని ఒక రకంగా దృష్టాంతం చెప్పి ఇంకా మన బుద్ధిలో అనాయాసంగా స్థిరం కావాలి ఈ విషయం అని చెప్పడం వేరే దృష్టాంతం ఇస్తున్నాడు సస్యం వం వాతోంకరి జగద్ అంకురహా సస్యములు అంటే మనము ధాన్యం గింజలు భూమిలో వేస్తాం కదా పంట పండించుకోవడానికి భూమిలో అలుకుతాం కదా సస్యములను అదే ప్రకారంగా కొన్ని శాఖ జాతము లతలు గుల్మాలు వృక్షాలు ఔషధులు ఇవి కూడా ములుస్తాయి కదా బీజాల అయితే ఇవన్నీ కూడా ధాన్య విశేషం ఇంకా శాఖ అంటే లతలు గుల్మాలు వృక్షాలు మొదలైన వాటి యొక్క బీజాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ బీజములు భూమిలో నాటినప్పుడు వాటికి సరి అయినటువంటి అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడు అవి మెల్లగా అంకురిస్తాయి మొలకలు వెళుతాయి అంటే ఇంకా ఆకులు రాలేదు ఆ మొలక అవస్థ మొక్క అప్పుడప్పుడే అంకురిస్తుంది అనుకోండి ఆ అంకురిత అవస్థ ఎట్లా ఉంటుందో హిరణ్య గర్భ ఉంటుంది అని చెప్పినాడు తద్వద్ ఏవ ఏసదంకుర కోమలం పేలవహ అంటాడు అదే విధంగా ఈ సమష్టి సూక్ష్మ సృష్టి కూడా చాలా కోమలంగా మృదువుగా ఉంటది అని అన్నాడు పేలవ మృదులం తను ఇమరహ అమర కోసంలో మూడో లో ఉంది ఈ శబ్దం మరి మూడో డాష్ కూడా పేలవం అనే వచ్చింది మృదువుగా ఏ విధంగా అంకురం ఉంటుందో ఇంకా అది కాండాన్ని పుంజుకోలే అది అటువంటి సుకుమారమైనటువంటి అంకుర అవస్థ ఎట్లా ఉంటుంది కదా అట్లా హిరణ్య గర్భని యొక్క తనువు శరీరము అంటే సమస్త సూక్ష్మ శరీరం యొక్క అని చెప్పినాడు ఈ విధంగా చెప్పి ఇప్పుడు విరాట్ శరీరం యొక్క వర్ణన చేస్తాడు ఓం సహనా సహనో భునత్తు సహవీర్యం కరవావహే తేజస్వినధీతమస్తు మా విద్విషావహే ఓం శాంతి శాంతి శాంతి